కాబట్టి నేను ఐ డోంట్ నో వై ఐ సెట్ దిస్ కాబట్టి ఈ ఈ మనిషి ఈ డైవర్స్ అయిపోయిన వాడు ఉంటాడు వాడు హిస్టారిక్ సెల్ఫ్ నేనంటాను ఫర్గడ్ అబౌట్ ది హిస్టరీ ఐఎమ్ డైవర్సీ సిటింగ్ అండ్ స్టడింగ్ కదా అంతా అని అలా ఉండకూడదు అది మళ్ళీ హిస్టారిక్ సెల్ఫ్ అలా ఉండకూడదు దీంతో ఇంకో సమస్య ఉంది అప్పుడప్పుడు ఎక్స్ వైపు వీడు కలిసి కాఫీతవుతారు వీళ్ళు ప్రస్తుతం జోర్తో పోవాలా ఈ అమెరికాలో ఎది వేషాలు వేయాలో అది వేస్తారు అంటారు మళ్ళీ మళ్ళీ అలాంటి పొరపాటు చేయకూడదు దూరంగా ఉండాలి కాబట్టి ఎందుకంటే ఇమోషనల్గా మనిషి కుదిలి కుదించిన టైప్ ఉంటుంది అది పద్ధతి కాదు సో ఈ విధంగా మనిషి హిస్టారిక్ సెల్ఫ్గా బతుకుతూ ఉంటాడు చూడండి మీరు యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ యాజ్ ఎ హిస్టారిక్ సెల్ఫ్ యూ విల్ నెవర్ నో ద ట్రూత్ ఆఫ్ ది ఆత్మ బికాజ్ యూఆర్ నాట్ ది హిస్టారిక్ సెల్ఫ్ హిస్టరీ ఏం చేస్తుందంటే ఈ హిస్టరీ వీడి సెల్ఫ్ నాలెడ్జ్ని డిస్ట్రాక్ట్ చేసి పారస్తుంది సెల్ఫ్ కాన్షియస్నెస్ని డిస్ట్రాక్ట్ చేసి పారస్తుంది వీడు ఏమనుకుంటాడంటే ఐఎమ్ అని అన్ఫార్చునేట్ గై అనుకుంటాడు నేను దురదృష్టవంతుని అనుకుంటాడు ఎందుకు అయ్యా దురదృష్టవంతుడివి అంటే మనకి విని ఓపెక్కుంటే వాడు పాతిక సంవత్సరాల హిస్టరీ చెప్తాడు ఆ పాతిక సంవత్సరాల హిస్టరీలో ఇప్పుడు ఉంటాయి వీళ్ళు వీడియోలు పెట్టుకుంటారు వీడియోలు ఆల్బమ్లు పెట్టుకుంటారు ఒక ఆయన నాకు ఆల్బమ్లు చూపిస్తున్నాడు చూపిస్తుంటే ఇదే దిస్ ఇస్ మై మ్యారేజ్ ఆల్బమ్ అని చూపించాడు ఇది నా మ్యారేజ్ ఫోటో అని చూపించాడు చూపిస్తే ఇంకా ఈ మ్యారేజ్ ఫోటో తర్వాత ఇంకా ఆయన ఆయన భార్య కలిసి ఏదో లాస్ట్ వేకాస్ వెళ్ళినవి లేకపోతే నేగరా ఫాల్స్ వెళ్ళిన ఏవేవో ఫోటోలు వస్తాయి ఈ ఫోటోలు చూపిస్తాడు ఎందుకు ఫోటోలు కానీ చూపిస్తే చూస్తాం ఈ నేనేం చేసిన దీని వెలక్కాలేముందో చూస్తే అక్కడ ఇంకేమో ఫోటో ఇవేమి ఫోటో ఆల్రెడీ ఎర్లియర్ మ్యారేజ్ అని చెప్తున్నాడు అవి ఎర్లియర్ ఎవరిని అవి అంటే ఎర్లియర్ మ్యారేజ్ ఆల్బమ్ అంతా నుండి ఇది సెకండ్ మ్యారేజ్ ఆల్బమ్ అంతా మళ్ళీ బిల్డప్ చేసుకుంటాం ఎందు అలాగే వీడియోలు రికార్డు చేసి డేట్తో సహా వీడియోలు అవి పెట్టుకోవడం అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉండడం ఈ హిస్టారిక్ సెల్ఫ్ అనే నోషన్ గట్టిగా పడిపోతుంది వాడు వచ్చి వేదాంతంలో పుట్టింది వీళ్ళు వీళ్ళు ఈ అవకతవక ఈ హాఫ్ బేక్డ్ వేదాంతాలు చదివిన వాళ్ళు వేసే ప్రశ్నలు వాళ్ళ రెస్పాన్స్ చూస్తే ముట్టిగా వేది నిజంగా చక్కగా బుద్ధిమంతుల్లో వచ్చి ఒక ఆరు మాసాలు వేదాంతాలు తర్వాత చూస్తాం ఈ మాట అని అనాలనిపిస్తుంది ఎందుకంటే వాడికి తెలుసు తెలియదు హిస్టారిక్ సెల్ఫ్ ఈజ్ బోగస్ దర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్ యు ఆర్ నాట్ ఎ హిస్టారిక్ సెల్ఫ్ యు ఆర్ ది టైమ్లెస్ రియాలిటీ కాల్డ్ ది ఆత్మన్ కాబట్టి ఆ హిస్టారిసిటీ అది ఉండకూడదు మెడి మెడిటేషన్లో కూర్చుంటే నేను చెప్తూ ఉంటాను మెడిటేషన్లో డ్రాప్ ది ప్యాస్ జస్ట్ ది ఫ్రె ఫ్రెష్నెస్ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్ దాంట్లో యు యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇట్ యు బీ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్ నో హిస్టరీ సో ఆ విధంగా ఎంత బ్యాగేజీని మీరు డ్రాప్ చేయాల్సి ఉంటుందో మీరు ఊహ కూడా చేయలే రైట్ ఎన్ని దీని వీటినే వాసనలు అంటారు సో చిరకాల అభ్యస్తాహ వాసనా హే రామా అంటూ వాళ్ళ యోగవాసిష్టంలో శ్లోకం ఉంటుంది జన్మ జన్మాంతరాల నుంచి వాసనలు అభ్యాసం చేసేవి అంటారు నేనంటాను ఈ జన్మ జన్మాంతరాల వాసనలు ఏమో మనకు అక్కర్లేదు ఈ జన్మ వాసనలు చాలండి బాబు అవి ఎంత ఎక్కువగా ఉంటాయంటే ఈ జన్మ వాసనలు జన్మాంతర వాసనలు కూడా ఉండే ఉంటాయి అవి మనం గుర్తుపట్టలేము కదా ఈ జన్మ వాసనలు అయితే మటుకు ఎంత ఘోరంగా బంధిస్తూ ఉంటాయంటే ఈ వాసనలన్నీ పోతాయి పోతే ఆ వేణువులా తయారవుతాయి వేణు అంటే ఏముంటుంది లోపలంతా ఎంటీ ఆ వేణువులా తయారవుతాయి ఎంత ఎంటీ అంటే అది ఎంటీ అంటే బ్లాంక్నెస్ కాదు ఎంటీ క్రియేటివ్ ఎంటీనెస్ నాట్ బ్లాంక్నెస్ బ్లాంక్నెస్ అంటే ఏమవుతుందంటే ఎప్పుడైనాను సడన్గా మీరు స్పన్న ఫీలింగ్ వస్తుంది వచ్చినప్పుడు సడన్లీ యూ బికమ్ బ్లాంక్ యూ బికమ్ బ్లాంక్ అయిపోతారు ఎప్పుడైనా కడుపులో చిప్పి ఏదైనా సమ్ ఫుడ్ పాయిజనింగ్ లాగా అయ్యి కడుపులో తిప్పేసి వాల్టీ అలా ఉందనుకోండి అప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుందంటే బ్లాంక్గా ఉంటుంది యూ కెనాట్ నథింగ్ రిజిస్టర్స్ ఇన్ దట్ మైండ్ అలా బ్లాంక్గా ఉంటుంది అప్పుడు ఎవడైనా ఏదైనా ప్రశ్నలు అడిగితే అని ఐ యూ లివ్ విత్ దట్ బ్లాంక్నెస్ ఫర్ ఎ వా ఆ వాటింగ్లో ఏదో అయినా కొన్ని మంచినీటికి అయితే మళ్ళీ మామూలుకి తయారవుతారు అది కాదు నేను అంటూ ఉంటాను ఎంటీనెస్ ఈజ్ నాట్ బ్లాంక్నెస్ ఎంటీనెస్ అంటే యు ఆర్ టోటల్లీ అలర్ట్ ఫుల్లీ అలర్ట్ వెరీ క్రియేటివ్ ఎంటీనెస్ అన్లెస్ యూఆర్ ఎంటీ ఇన్ ది మైండ్ యూ కెన్ నెవర్ బి క్రియేటివ్ అయితే అండి ఎందుకంటే ఎంటీ కాకపోతే ఏముంటాయి వాసనలు ఉంటాయి ఆ సంస్కారాలు ఈ ఎర్లియర్ నాలెడ్జ్ యొక్క సంస్కారాలు ఉంటాయి ఎర్లియర్ నాలెడ్జ్ యొక్క సంస్కారాలు ఆ వచ్చే ఫ్రెష్ థింకింగ్ని కలరింగ్ చేసి పెడతాయి తప్పిస్తే దాంట్లో ఒక ఫ్రెష్నెస్ని ఎలా రానిస్తాయి రానివ్వం కాబట్టి టోటల్లీ ఫ్రెష్ మైండ్తో మీరు చూసినప్పుడు మాత్రమే మీకు ఆ ఒక క్రియేటివిటీ వస్తుంది టోటల్గా ఫ్రెష్ మైండ్తో చూడాలి అలాగే ఇప్పుడు ఏదైనా మీరు ఏదైనా ఒక టాపిక్ మీద మాట్లాడమన్నారు కొంతమంది ఏం చేస్తారంటే ఆ టాపిక్ మీద హింట్స్ అన్నీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ హింట్స్ రాసి దీని మీద మాట్లాడండి అని దాన్ని చూసి మీరు అదే బేసిస్ మీద మాట్లాడారనుకోండి అప్పుడు మీరు మాట్లాడేది మీరు మీ స్పీచ్ ఆయన యొక్క సంస్కారాల చేత కలరహింగ్ ఉంటుంది నాకు ఎవరో వాళ్ళు నేను అన్నాను మీరు టాపిక్ చెప్పేసి నాకు బుద్ధి పెట్టేయండి టాపిక్ చెప్పండి మీరు గివ్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది టాపిక్ అది దెన్ యూ లీవ్ టు మీ కాదు మీరేం చెప్తారేమో నాకే తెలీదు ఆ టాపిక్ రిలేటెడ్ చెప్తా మోరార్లెస్ అప్పుడప్పుడు ఇటు అటు వెళ్ళడాలు కూడా ఉంటాయి మోరార్లెస్ టాపిక్ ఏం చెప్తారో నాకు తెలీదు ఏదో చెప్పాలనుకుంటా ఇంకేటోదే చెప్తాను అంచేతనే నేను పబ్లిక్ టాక్స్ లో వెళ్ళను ఎందుకంటే ఏదో చెప్పాలనుకుని వెళ్ళి ఇంకోటి చెప్పి ఏం చెప్తానో నాకే తెలీదు కాబట్టి ఆ మీకు క్రియేటివిటీ ఉంటుంది emptiness nunchi creativity vasthundi totally empty from past totally empty from future aspirations appudu creativity vasthundi aa creative mind unnapudu matrame aatmaswaroopam telustundi ela telustundo telusna i am all being no being and being maa swaroopamo being e kaani doing ledhu Doing manasula, doing chalanam, డూయింగ్ మనస్సులో chalanam. అంటే e chalanam ఉంది చలనం నాలో ఏ చలనము లేదు మనస్సును chalanam ఇంద్రియాలలోనూ దేహంలోనూ e chalanam వస్తుంది నాలో ఏ చలనము లేదు వాచ్ఫుల్నెస్ అవేర్ఫుల్ ఐఎమ్ దిస్ స్పేస్ లైక్ అవేర్నెస్ ఆ స్పేస్లో chalanam, చలనం space స్పేస్కి -like si chanda da chalanam. Space contains the movement, but it doesn't move itself. Alage the being. ద సచిద్ ఆత్మ ఇట్ కంటైన్స్ మూమెంట్ ఇట్స్ సెల్ఫ్ నాట్ మూవింగ్ అదే అకర్త అభోక్త ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం వీరికి కలుగుతుంది ఇట్ ఈజ్ ప్రాసెస్ అటువంటి వివేక విజ్ఞానం కలుగుతుంది అంటే వివేకం అక్కడ వివేక ప్రధానంగా ఉంటుంది చలనము అనుభవానికి వస్తుంది కానీ నాట్ ఇన్ నాట్ యాజ్ పార్ట్ ఆఫ్ మై స్టార్ట్ యాజ్ కంటెంట్ వివేకం ఉంటుంది సో ఇప్పుడు ఉదాహరణకి ఒక చోటకి వెళ్తాం మనకి వాళ్ళు చాలా ప్రేమ చూపిస్తారు తెలుస్తూ ఉంటుంది ఎస్ ఎస్ యు హెవ్ కమ్ టు ప్లేస్ మనకి ఇక్కడ చాలా ప్రేమ అనురాగము మనకి లభించే చోటు ఇది అని ఇంకో చోటకి వెళ్తాం అక్కడ ప్రేమ ఉండదు ఏమి ఉండదు మంచినీళ్ళు కావాలని అడిగేవాడు ఉండడు యూ హవ్ టు ఫండ్ ఫర్ యువర్ సెల్ ఆ విషయం తెలుస్తూ ఉంటాం యూఆర్ నాట్ డిస్టర్బ్డ్ వన్ వే ఆర్ దేవర్ జస్ట్ తెలుస్తూ ఉంటుంది ఇంకో చోటకి వెళ్తాం వాళ్ళు ముందే చెప్పేస్తారు సార్ యు ఆర్ నాట్ వెల్కమ్ హియరింగ్ చెప్పేస్తారు వెరీ నైస్ తెలుసుకో ఉంటాం యు ఆర్ నాట్ డిస్టర్బ్ ఎందుకంటే మీరు స్పేస్ లైఫ్ ఆ స్పేస్లో ఈ అన్ని కంటెంట్స్ ఉంటాయి ఎవరిథింగ్ ఈజ్ ఎ మూమెంట్ ఆఫ్ మైండ్ దాన్ని వివేక జ్ఞానం ఆ స్పేస్ ఆ వివేక జ్ఞానం ఎవరికైతే ఉంటుందో తాం జంతూనా ఆదిక్యవత్ యథాధిక్య సమస్తం వస్తుజాతం అవభాసయతి తద్వత్ ఎవరికైతే ఈ జ్ఞానము వేయిస్తుందో వాళ్ళకి అంతా ఇన్సైడ్ సూర్యోదయం అయిన తర్వాత జగత్తులో ప్రతి వస్తువు స్పష్టంగా ఏ కన్ఫ్యూషన్ లేకుండా కనపడుతుందో అలాగా మనస్సు లోపల స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆదిత్యవత ఇది ఇన్నర్ స్థన్ సన్ అంటే ఆదిత్యుడు అంటే లోపలి సూర్యుడు అంటే ఆత్మ చైతన్యం సో సాక్షిగా నిలబడి మైండ్ దాని మూమెంట్స్ అన్నీ కూడా అలా డే లైఫ్ లాగా తెలుస్తూ ఉంటాయి తర్వాత మైండ్ కామ్గా ఉన్నప్పుడు ఓకే సో ది మైండ్ ఈజ్ కామ్ అని మైండ్లో చలనం వచ్చినప్పుడు కొంత ఎడ్యుకేషన్ వచ్చినా కూడా ఓకే సో దిస్ మైండ్ ఈజ్ ఎడ్యుకేటెడ్ నావ్ అని తెలుస్తూ ఉంది వివేకం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది డల్నెస్ వచ్చిందనుకోండి ఇప్పుడు మైండ్ డల్గా ఉంది అని తెలుస్తూ ఉంటుంది మైండ్లో అన్నీ ఉంటాయి అంటే కామక్రోధాలు అవి ఉంటాయని నా అభిప్రాయం కాదు మూమెంట్స్ ఉంటాయి అన్ని రకాల మూమెంట్స్ సత్వరజస్తమస్ అన్ని రకాల మూమెంట్స్ ఉంటాయి కానీ అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి ఎలర్ట్ గా అటెన్షన్ ఉంటుంది సో తర్వాత ఎప్పుడైనా మిస్టేక్స్ చేస్తుంది మైండ్ ఎప్పుడైనా మిస్టేక్స్ చేస్తే ఓ యు హ్యావ్ డన్ ఏ మిస్టేక్ ఓ మైండ్ అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అండ్ అండ్ దెన్ ఎప్పుడైతే మిస్టేక్ తెలిసిందో ఆ మిస్టేక్ అవతలికి పోతుంది ఉండదు సో ఈ విధంగా ఒక సూర్యోదయం అయితే అంతవరకు చీకటిగా ఉండి ఎక్కడ ఏముందో కనపడలేదు ఎవర ఏమీ కనపడటం లేదు ఏదన్నా దీపం తీసుకురండి అని అన్న పరిస్థితి ఆ కొంచెం నీటికి నీళ్లు తగలిస్తుంటే అంత పనైనా దానికి జీవనం అనిపేరు నీళ్ళ అమృతం అమృతం ఉన్నా కూడా నీళ్ళనే అర్థం ఓ పండితుడు నీరు అనే దానికి సంస్కృతంలో ఉన్న పదాలన్నీ పోగేసి పెట్టాడు నలభై ఏడు పదాల పోగేసి వాటిల్లో జీవనం ఉంటుంది అమృతం ఉంటుంది కాబట్టి అంచేతనే ఆయన అంటున్నారు ఆదిత్య సమస్తం వస్తుజాతం ప్రకాశించ సూర్యుడు సకల వస్తువుల్ని ప్రకాశింపజేస్తాడు అలాగే దేహం గురించి తెలుస్తూ ఉంటున్నా ఈ పాటికి ఈ ట్రబుల్లో పడ్డాయి సరే తెలుస్తూ ఉంటుంది సరే వాటిని జాగ్రత్తగా వాడుకో మోకాళ్ళు వీటి పరిస్థితి ఉంటే వీటిని జాగ్రత్తగా వాడుకో సర్జరీలు ఇలా మొదలెట్టక్కర్లేదు ఉన్నదాంతో కాలక్షేపం ట్యాబ్లెట్లో ఉరికే అధికంగా వేసుకోకూడదు అది తెలుస్తుంది హార్ట్ ఉందనుకోనా ఇంటే ఈ పాటికి దాన్ని దారి స్లో నుంచి స్లోని ఇట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ క్లోస్ అది ఎంతకాలం కొట్టుకుంటుంది దాని దాని మీద కూడా ఉంటుంది అదే చూపించాలి మనం ఏనా చాలా కాలం కొట్టుకుంది చాలు ఈ పాటికి ఈ పాటికి అది ఆడిపోయి ఆగిపోయినా కూడా నుంచి ఏ కంప్లైంట్ లేదు ఎందుకంటే ఆగిపో ఎంతకాలం కొట్టుకుంటుందండి పాపం దాన్ని కూడా మనం ఆలోచించాలి కదా ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి మీ నాయనగారు కొన్న ఫ్యాన్ అది అది ఇంకా తిరుగుతూనే ఉందనుకోండి ఏమనిపిస్తుంది పాపం అది పాడైపోయినా కూడా నువ్వు కంప్లైంట్ అంటారా అంటరా అలా సమ్థింగ్ లైక్ దా అలాగే ఆర్ట్ కూడా పాపం ఎంతకాలం పని చేస్తుంది చేసిన ఇంతకాలం చేసింది ఇంకా కంప్లైంట్ లేకుండా చేస్తూనే ఉంది గాడ్ బ్లెస్ ఆ విధంగా అన్ని తెలుస్తూ ఆ సూర్యోదయం అయితే సకల వస్తువులు వివేకం తేడాగా ఎలా తెలుస్తాయో అలాగ హృదయంలో వాడికి అన్ని తెలుస్తుంది ఒక క్లారిటీ ఉంటుంది తద్వత్ జ్ఞానం జ్ఞేయం వస్తు ప్రకాశయతి తత్పరం పరమాత్నం అదే ఇక్కడ జ్ఞానం అంటే కర్మ వ్యుత్పత్తి సో జ్ఞాయతే ఇది జ్ఞానం చేనం అంటే జ్ఞేయం వస్తు అనర్థం చేస్తాం తత్ ఆ పరమార్థము ఆ పరమార్థ జ్ఞానము అంటే పరమాత్మ యొక్క తన స్వరూప జ్ఞానము సర్వమును కూడా తెలియబడే సర్వమును ఈ తెలియబడే సర్వం ఎక్కడ మొదలవుతుంది అహంతో మొదలవుతుంది అహం ఈగో ఈగో ఈగో తెలియబే ఈగో ఉంది ఈగో ఎలా ఉంది ఓకే దిస్ ఈగో ఈస్ ఫంక్షనింగ్ లైక్ దిస్ అలా తెలుసుకోవాలి ఇప్పుడు రిలేషన్షిప్స్లో ఈగో యొక్క మూమెంట్ని పరిశీలించాలి ఇప్పుడు రిలేషన్షిప్ ఉంటుంది ప్రతి వాళ్ళకే ఉంటుంది రిలేషన్షిప్ సన్యాసులకు కూడా రిలేషన్షిప్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక లో ఈగో ఎలాగా ఆ రిలేషన్షిప్ని ఎలా మూవ్ చేసుకోండి అంటే ఏమిటి ఈగో ఏ ఉంటుంది మనిషి ఎలా చేస్తున్నాడు అనేది కంప్లైంట్ చేస్తుంది ప్రతి ది మూవ్మెంట్ ఆఫ్ ఈగో ఇన్ ఏ రిలేషన్షిప్ అది గమనించాలి గమనించి దాంట్లో దోషం ఆ దోషాన్ని తిరస్కరి ఈగో రిలేషన్షిప్ ఉందనుకోండి ఈగో కంప్లైంట్ చేస్తుంది సాధారణంగా బ్యాడ్ ఈగో లక్షణం ఏమిటంటే కంప్లైంట్ గ్రీవెన్స్ ఇవన్నీ బ్యాడ్ ఈగో లక్షణం గుడ్ ఈగో లక్షణం ఏమిటంటే కంప్లైంట్లు ఎప్పటికప్పుడు మర్చిపోవడం పాత కంప్లైంట్లన్నీ మర్చిపోవడం పాత గ్రీవెన్స్లన్నీ మర్చిపోవటం అది గుడ్ ఈగో రైప్ ఈగో అంటారు పరిపక్వమైన ఈగోలో కంప్లైంట్లు ఉండవు గ్రీవెన్స్లు ఉండవు కోపతాపాలు ఏమి ఉండవు అన్ అంటే పరిపక్వం కానీ ఇంగో ఉంటుంది వాడు ఎప్పుడూ కంప్లైంట్ ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటాయి అప్పుడు అలా అయింది ఇప్పుడు ఇలా అయింది ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటాయి తర్వాత ఆ ఈగో యొక్క మూవ్మెంట్స్ అన్నీ తెలుస్తాయి అక్కడ ప్రారంభం అవుతుంది తర్వాత మనస్సు మనస్సులో వాసనలు తెలుస్తూ ఉంటాయి దేహము దేహంలో కదలికలు తెలుస్తూ ఉంటాయి చుట్టూ సొసైటీలో కదలికలు తెలుస్తూ ఉంటాయి కుటుంబంలో కదలికలు తెలుస్తూ ఉంటాయి సమాజము సృష్టి అన్నీ తెలుస్తూ ఉంటాయి స్పష్టంగా తెలుస్తాయి దేనితోటే ఐడెంటిఫికేషన్ ఉండదు స్పష్టంగా తెలుస్తుంది సో సోషల్ మూవ్మెంట్స్ ఏమో వస్తూ ఉంటాయి సొసైటీలో చేంజెస్ వస్తాయి ఇట్స్ ఓకే అన్ని అవన్నీ తెలుస్తూ ఉంటాయి డిస్టర్బెన్స్ ఉండదు ఎందుకంటే సొసైటీ సృష్టి ఉన్నంత కాలం దాంట్లో కాంట్రడిక్షన్స్ అలాగే ఉంటాయి రా ఇప్పుడు మహాత్మా ఇప్పుడు మనకి మనకి స్వాతంత్ర్యం రాకముందే ఉండేది ఈ బ్రిటిష్ వాళ్ళు మన పాలిస్తున్నారు వీళ్ళేమో ఈ సంపద అంతా దోచుకుపోతున్నారు తెల్లవాడు వచ్చి నల్లవాడి మీద లేకపోతే బ్రౌన్ వాడి మీదేమో అజిమాహి చేస్తున్నాడు అదే అదో ఇష్యూ కింద ఉండి స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుందో ఏమో ఇంకా చర్చిలు ఇవ్వనన్నట్టకం వరల్డ్ వారా ఏకా ఇస్తాడో ఏమో రిపోయింది అని ఇలాగ అదో పెద్ద ఇష్యూ కింద ఉండేది అయిపోయింది స్వాతంత్రం వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమిటి తెలుగుదేశం పార్టీ వస్తుందో లేకపోతే ఈ పార్టీ వస్తుందో ఈ ప్రాజెక్ట్ ఏమవుతుందో ఆ తెలంగాణ అయినా అవుతుందో ఈ కలిసి ఉంటుందో విడిపోతుందో వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు ఇది ఏదో మొత్తం మీద మీ నేచర్ ఆఫ్ ఇష్యూ మారుతుంది సోషల్ కాంట్రడిక్షన్స్ ఎక్కడికి బాగు అలాగే ఉంటాయి ఎక్కడికి బాగు అలాగే ఉంటాయి నో నేచర్ మారుతుంది ఏదో ఏదో బాగా ఉంటుందని ఉంటుంది ఒకప్పుడు సోనియా గాంధీ గారి ఇక్కడ ఆవిడెక్కడ వచ్చేసిందో అదో పెద్ద ఇష్యూ ఇప్పుడు అది పోయింది ఇప్పుడు ఆవిడ కొడుకేమో మళ్ళీ అయిపోతా అని ఇది ఏదో ఇష్యూ అయితే అవుతాడు చేస్తాడు అయితే అవుతాడు అందరూ కావాలనుకుంటే ఒకటే అవుతాడు కూడా మనం ఆపగలవా కాబట్టి ఏదో ఇష్యూ ఉంటుంది సంథింగ్ ఆర్ దర్ విల్ ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి ఉన్నంత దాని కాంట్రడిక్షన్స్ అలాగే ఉంటాయి ఒక ఆయన ఏమంటే ఆవీలు ఇరాన్ నుంచి ఇండియా వచ్చారని అంటున్నారు అదంతా చాలా తప్పండి ఆల్వీలు ఇరాన్ నుంచి ఇండియా రావడం ఏమిటి ఇండియా నుంచే ఇరాన్కి వెళ్ళారు ఈ మార్క్సిస్ట్ తీరీ తప్పు లేకపోతే ఆ థీరీ తప్పు ఈ బ్రిటిష్ వాడి థీరీ తప్పు అని ఇలాగే ఏపీ బ్రిటిష్ వాళ్ళు థీరీలు తప్పుగానే ఉంటాయి వాళ్ళేమో మన జాతిని తన కంట్రోల్లో ఏవో థీరీలు పెడతారు అవి తప్పుగానే ఉంటాయి దానికోసం పెద్ద తెలివితేటలే ఉండాలి తర్వాత మార్క్సిస్టులు వాళ్ళంతా ఒక డిస్ట్రాక్టెడ్ వ్యూతో చూస్తూ ఉంటారు ప్రపంచాన్ని వాళ్ళ థీరీలు అలాగే ఉంటాయి ఇప్పుడు మనం దీని గురించి ఏదైనా ఏం చేస్తామో దీని గురించి ఇప్పుడు ఈ ఆదిహులు ఎప్పుడు వచ్చారు మూడు వేల ఏళ్ల క్రితం ఐదు వేల ఏళ్ల క్రితం ఎవడెక్కడి నుంచి వచ్చారో దీని మీద డబ్బులాట నువ్వు ఏం చేస్తావు సపోజ్ ఒక పెద్ద ఆర్టికల్ రాసిపో ప్రచురించే అనుకో డిస్ప్యూటేషన్స్ అన్ని కట్ ఆఫ్ అయిపోతాయా అయిపోవు అవలా నడుస్తూనే ఉంటాయి నీ ఆర్టికల్ మీద ఇంకొకటి సమాధానం రాస్తారు అలా నడుస్తూ ఉంటుంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మీరు భగవద్గీత చదువుకోండి డూ అప్పుడు నీకు తెలుసుకుంది ఏం చేయాలి ముందు భగవద్గీత స్వరూపం ఆత్మస్వరూపాన్ని తెలుసుకో ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత ఆర్మీల యొక్క సిద్ధాంతం కరెక్టా తప్ప దాన్ని మనం ఇద్దరం కూర్చొని సెటిల్ చేసేద్దాం వీ విల్ డూ దాట్ ముందు ఆత్మస్వరూపం తెలుసుకోబట్టి ఈ కాంట్రాడిక్షన్స్ ఇలాగే ఉంటాయి ఇదంతా తెలుస్తూ ఉంటాయి సన్ లైట్లో ఎలా అయితే సకల పదార్థంలో తెలుస్తాయో తేడాగా అలాగే ఈ కాంట్రాడిక్షన్స్ ఇవన్నీ తెలుస్తూ ఎవరిథింగ్ ఈ నో ఇంట్లో కంగారు పడాల్సిందేనాడు ఎవరిథింగ్ ఈ నో రామకృష్ణ శ్రీరామకృష్ణుని వారిని ఎవరిలో అడిగారు ఎవంటే అప్పుడు ఆ జింగిస్ ఖాన్ అనే కింగ్ లక్ష మందిని సంహారం చేశాడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడండి దేవుడు అలాంటి సంహారం ఎందుకు నడవనిచ్చాడండి అని అడిగాడు అడిగితే ఆయన ఉన్నారు నాకేం తెలుసు భగవంతుడు సర్వాన్ని సృష్టించిన ఆయన ఆయనే వినాశం చేసి ఆయన ఆయనే ఆయన ఎందుకు సృష్టించాడని అడిగితే నాకెందుకు సృష్టింది నా చిన్న మనస్సుతో నాకు ఎలా అర్థం అవుతుంది ఎందుకు వినాశం చేసేటంటే నాకు ఎలా అర్థం నాకు తెలీదు నాకు తెలుసున్న తింటే ఆ భగవంతుడిని శరణాగతి చేసి నామాన్ని స్మరించడం అది తెలుసు నాకు అని చెప్పారు ఎంత అద్భుతంగా అది ఆయన చెప్పిన మాట అర్థం అవ్వాలంటే వాడు చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాడైతేనే అర్థం అవుతుంది అయితే అర్థం కాదు జంగిజ్ ఖాన్ ఎక్కడ జంగిజ్ ఖాన్ వాడు లక్ష్యం పెరుగుతావు వేడు లేదు వేడి దాని పెద్ద ఇష్యూ లెవెల్కి ఏం హిస్టరీలో అలా ఉంటాయా కాంట్రడిక్షన్స్ ఉంటాయి అంటే ఇవి యూ కెన్ స్టార్ట్ ఆస్మా రిలేటెడ్ రోగాలు సంవత్సరానికి పాతికి వేల చచ్చిపోయారు ఎప్పుడు ఈ పొల్యూషన్ ఉన్న కారణం కాలంగా ఇప్పుడు పొల్యూషన్ తగ్గింది మరి ఇప్పుడు ఈ కార్లు అందరూ కొనేసి పొల్యూషన్ చేసేసి దీన్ని ఎవడ ఆపగలదని జింగిస్ కాని కంటే ఘోరంగా ఉంటుందండి దానికి ఏం చెప్తారు సంవత్సరానికి పాతిక మంది చెప్తున్నాం పదిహేను సంవత్సరాలు అలా చచ్చిపోతూనే ఉన్నారు ఢిల్లీలో కూకన్ స్టాప్ జత ఇది ఆ పరమేశ్వరుడు సృష్టికర్త ఆయనే సంహారకర్త ఆయనే సృష్టించాడు అందరినీ ఆయనే సంహారం చేస్తున్నాడు అందరినీ కాబట్టి నువ్వు దాని గురించి చెంప చేయ నీ ఎదురుకుండా ఉన్న మనిషికి నువ్వు ఏదైనా సేవ చేస్తే చేయి పరమేశ్వరుడు అనుక్కుని చేయి మనిషి అనుక్కుని చేస్తే అహంకారం వస్తుంది వాడు పరమేశ్వరుడు చేస్తే ఉన్న అహంకారం పోతుంది చేయి వాట్ ఈస్ ది రైట్ యాక్షన్ యూ డూ అండ్ ఆఫర్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ టు ఈశ్వర అండ్ బీ ఫ్రీ అది చేయాలి కానీ ఊరికే బెంగపెట్టుకుంటే ఏమిటి ఉపయోగం కాబట్టి ఈ విధంగా అన్ని స్పష్టంగా కనపడుతూ ఉంటాయి స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి కన్ఫ్యూషన్ అనేది ఉండదు మనసుకి డిస్టర్బెన్స్ ఉండదు కామ్గా సో ఆదిత్యవ జ్ఞానం ప్రకాశ ఇటు తత్వం తద్బుద్ధాత్మాన తనిష్టాస్తా గ పునరావృత్తి జ్ఞాన నిర్ధూతల్మా చూడండి జ్ఞాన నిర్ధూతకల్మా అనే విశేషణం మనకు అన్వయించి ఇట్లా మనం ముందుకు అడుగు వేయాలి జ్ఞానము చేత కడిగి వేయబడిన కల్మషము గలవారు నిర్ధూత అంటే కడిగి వేయడం సో ఇప్పుడు మనకి బట్టలు ఉతికి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో మొండి మరకలు అనేది అంటారు మొండి మరకలు పోవాలి ఎలా పోతాయి ఇప్పుడు కూడా బట్టకి వస్త్రానికి ఉండేటువంటి మరకలు లేకపోతే మాలిన్యం పోవాలంటే మీరు పోయిన సర్ఫ్ పౌడర్ నీలలో వేసి దాంట్లో బట్టను ముంచి తీసేస్తే పోవు దాన్ని సోక్ చేయాలి సోప్ వాటర్ లో సోక్ ఎక్ సోక్ చేస్తే ఆ సోప్ యొక్క యాక్షన్ స్లోగా బ్ల మీద పడి ఆ మాలిన్యం అంతా పోతుంది అలాగే మనం కూడా మన బుద్ధిని ఆ జ్ఞానంలో సోక్ చేయాలి చేసినప్పుడు మాలిన్యం అంతా పోయి నటు అలాగే రసగుల్లా రసగుల్లా ఎలా తయారవుతుంది ముందు గుల్లా తయారవుతుంది ఎప్పుడైనా గుల్లా తింటే మీకు తెలుస్తుంది అది దాన్ని తయారు చేసే ప్రాసెస్ కనుక చూస్తే ఇంక ఎప్పుడు జీవితంలో రసగుల్లా నేను తిన్నాను నేను రసగుల్లా నేను నోట్లో కూడా వేసుకున్నాను బికాజ్ అది స్పాంజ్ అది రసగుల్లా ఈజ్ నథింగ్ బట్ స్పాంజ్ స్పాంజ్ అంటే పులి ఈ స్పాంజ్ దేని నుంచి తయారు చేశారు మిల్క్ నుంచి తయారు చేసినటువంటి స్పాంజ్ వాడు ఏం చేస్తాడంటే మిల్క్ని పొయ్యి మీద పెడతాడు ఇవాపరేట్ అవుతూ ఉంటాం అది ఇవాపరేట్ అయితే అడుగున మీకు సాలిడ్ వచ్చేసి పైన లిక్విడ్ చేరిపోకుండా మధ్యలో ఇలాగ దాన్ని కీలుపుతూ ఉంటాడు ఒక పెద్ద తెడ్డు ఒకటి వేసి గెరిట్ ఒకటి వేసి అలా పొడుస్తూ ఉంటాడు దాన్ని లేకపోతే అడుగున గెడ్డగా చేసి నల్లగా అయిపోతుంది అలాగే ఇవాపరేట్ చేసి చేసి చేసి మోస్ట్ క్రూడ్ మెథడ్లో అడుగున టెంపరేచరు ఆ నీటిని లేయర్స్ అడుగు లేయర్ టెంపరేచర్ మూడు వందల డిగ్రీస్ ఉంటే పై లేయర్ టెంపరేచర్ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటుంది ఆ రెండింటినీ కలుపుతూ ఉంటాడు అలాగే దాన్ని పైరాలసిస్ట్ అని రియాక్షన్ అవుతుంది అంటే థర్మల్ హీట్ చేస్తే మాలిక్యూల్స్ మొక్కలు మొక్కలు దాన్ని పైరాలసిస్ట్ అంటారు ఇంత వరందరగా రియేజెంట్లు ఏ రకల్లా ఉంటే హీట్ చేస్తూ ఉంటాడు ఆ మొక్కలు అయిపోయినప్పుడు కొని పెరాక్సైడ్స్ ఫార్మ్ అవుతాయి త్రీ రాడికల్స్ ఈ ఫ్రీ యాడికల్స్ మళ్ళీ కంబైన్ అవుతూ ఉంటాయి ఆ విధంగా ఆ మిల్క్ అంతా చేయడం అయ్యేప్పటికీ మీకు ఒక స్పాంజి తయారవుతుంది ఆ స్పాంజి నోట్లో వేసుకుంటే చక్కగా ఉంటుంది సాగుతుంది దాన్ని గుల్లా అంటారు ఈ గుల్లాని పంచదారు పాకంలో పడేస్తాడు తీసుకెళ్ళి పడేసి రాత్రి పడేసి వెళ్ళిపోతుంది మొన్నడు పొద్దున్నొచ్చి తీసుకుంటాడు తీసుకుంటే ఆ స్పాంజ్ అంటే జెల్ కదా అది దాని లోపల ఉండే పోర్స్ ఉంటాయి ఆ పోర్స్ అన్నింటిలోకి పంచదార పాకం వెళ్ళి ఉంటుంది ఇది చూడండి ఆ స్పాంజ్ ఒకటి ముక్కని కట్ చేసి దాన్ని పంచదార పాకంలో ముంచి మింగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది ఒక ఫుడ్ అది మనం తిన్నాం అది అర్థం ఉన్నదానికి ఎనీవే దట్ ఈస్ న్యూట్రిషనల్ సైన్స్ వర్గడ్ అమౌటి నేను చెప్పదలుచుకున్నది ఏమిటి డేజ్ అవ్వదలుచుకు అది కాదు నా పాయింట్ ఏమిటంటే గుల్లా తింటే రుచిగా ఉండదు తినే సందర్భమే తీసుకోండి అసలు తినకూడదు అలాంటి ఫుడ్స్ తినకూడదు ఫుడ్ అసలు ఎలా ప్రిపేర్ అయింది దాని న్యూట్రిషనల్ వాల్యూ ఏమిటి చూసుకుని తినాలి ఇవాళ న్యూస్ ఐటెం ఒకటి ఈ వ్యాల్యూ నుంచి ప్రతి సంవత్సరం భారతదేశంలో అరవై ఐదు లక్షల మంది సంవత్సరానికి గుండె నొప్పితో మరణించబోతున్నారు అని ఒక స్టాటిస్టిక్స్ ఏదో ఇలాంటి అంకెలు ఏవో వస్తూ ఉంటాయి ఇలాంటి స్టాటిస్టిక్స్ పఠించుకోకూడదు ఎందుకంటే అరవై ఐదు లక్షలు అంటాడు అరవై ఐదు లక్షలు ఎంతమందిలో అరవై లక్షలు అది చూసుకుంటే వన్ కూడా ఉండదు ఉండకపోవచ్చు బహుశా ఆ నెంబర్ చూసుకుంటే హడావుడిగా ఉంటుంది ఉందండి సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు మీరు స్ట్రాటిస్టిక్ని కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది రాంగ్ కైండ్ ఆఫ్ ఫుడ్ వచ్చింది కాబట్టి ఎనీవే సో ఇప్పుడు ఈ గుల్లా ఉంది ఈ గుల్లా నోట్లో వేసుకుంటే తప్పగా ఉంటుంది సాగుతుంది అది స్పాంజిగంగా దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పంచదార పాకంలో పారేస్తారు అలా ముంచి తీసారనుకోండి అప్పుడు తీసి నవ్లేరనుకోండి నవిలితే ముందు వెంటనే తీయగా ఉంది ఆ తర్వాత మళ్ళీ చప్పగా ఉంటుంది ఇన్సెంటర్ వ్యవస్థ చప్పగా ఉంటుంది కాబట్టి అలా ముంచి తీసేయకూడదు దాన్ని దాంట్లో పారసేయాలి సోప్ చేసేయాలి సోప్ చేసి అధిక మీకు కూడా సోప్ చేసి అప్పుడు దాంట్లోకి ఆ ప్రతి ఆ పంచదార పాకం వెళ్ళి దానికి రుచి వస్తుంది వచ్చిన సందర్భంలో దట్ ఈస్ హావ్ ఇట్ వర్క్స్ ఆ రకంగా మన బుద్ధిని ఆత్మజ్ఞాన నిష్టలో అల్లా ప్రవేశపెట్టాలి అప్పుడు జ్ఞాన నిర్ధూత కల్మషాహ కాబట్టి కల్మషం పోగొట్టాలన్నా సోప్ చేయాలి దాంట్లో గుణాన్ని తీసుకొచ్చి పెట్టాలన్నా సోప్ చేయాలి ముందు కల్మషం పోగొట్టాలి తర్వాత గుణాన్ని తీసుకొచ్చి వస్త్రానికి రంగు వేయాలంటే ముందు దాన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి ఇప్పుడు క్లీన్గా లేని వస్త్రాన్ని రంగు వేస్తానంటే రంగు పట్టదు ముందు శుచి చేయాలి ఆ తర్వాత రంగు వేయాలి అలాగే హృదయంలో వివేక జ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి అంటే ముందు దాంట్లో ఉండే కామక్రోధాది దోషాలన్నింటినీ కడిగి వేయాలి కడిగి వేసిన తర్వాత అప్పుడు దాంట్లో మీరు ఈ జ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి అది ప్రాసెస్ ఇట్స్ ఇట్స్ ఎ ప్రాసెస్ సో ఆ ప్రాసెస్లో ఇక్కడ నాలుగు స్టెప్స్ చెప్పారు ఏమిటి తద్బుద్ధయ తదాత్మాన తన్ నిష్టా తత్పరాయణ అని చెప్పారు నాలుగు అంటే అర్థం ఈ నాలుగు కనుక మనం అనుభవానికి తెచ్చుకుని అభ్యాసంలో పెడితే మీకు ఆత్మజ్ఞానం వెంటనే కలిగిపోతుంది చాలా తొందరగా శీఘ్రంగా ఆత్మజ్ఞానం కలిగిపోతుంది తద్బుద్ధయ మన బుద్ధి ఎంతసేపు దాని మీదే ఉండాలి ఇప్పుడు పరీక్షలకి శ్రద్ధగా చదివి విద్యార్థి ఉన్నాడు అనుకోండి వాడికి తన తల్లి బ్రేక్ఫాస్ట్ పెడుతుంది ఇవ్వండి రాని వాడు పుష్పం చూస్తే బ్రేక్ఫాస్ట్ తింటాడు ఎవరైనా పాపనిస్తే మాట్లాడతారు టెలిఫోన్ ఆన్సర్ చేయడు బస్సులో కూర్చుంటాడు వెళ్ళి పుష్పం చూసుకుంటే బస్సులో కూర్చుంటాడు మీరు గమనించారా అంటే బుద్ధి ఇతర వ్యావృత్తులన్నింటి నుంచి వెనుకకు తీసి केवल तत्दने आत्मस्वरूप मीदने तदुद्दय ओके भाष्यकार चूदा यकाशित तस्मणी गता बुद्धि ये तुद्धय दाएं बुद्धिगलवार దాని ఎందు అంటే ఏమిటది అది ఏమిటి తస్మిన్ బ్రహ్మని ఆ పరబ్రహ్మని ఎందు బుద్ధి గలవారు ఎటువంటి పరబ్రహ్మ ఏ పరబ్రహ్మనైతే ఆ జ్ఞానము చక్కగా ప్రకాశింపజేస్తుందో ఆ పరబ్రహ్మ ఎందుకంటే తత్ అంటే వెనక శ్లోకానికి వెళ్ళిపోతూ ఉండాలి ప్రకాశయతి తత్పరం అని ఉంది ఆ జ్ఞానము ఆ పరబ్రహ్మను చక్కగా ప్రకాశింపజేస్తుంది అంటే నేను పూర్ణుడను అనే జ్ఞానం వీటికి చక్కగా కలుగుతుంది అని చెప్పారు కదా కాబట్టి సత్ అంటే ఆత్మ జ్ఞానము చేత ప్ర వివేక జ్ఞానము చేత ప్రకాశింపజేయబడే పరమాత్మయందు అని అర్థం చెప్తారు ఆ పరమాత్మయందు బుద్ధి గలవారు అంటే ఇప్పుడు ఏదైనా ఒక గోల్ మనం రీచ్ అవ్వాలనుకోండి మనం ఏం చేయాల్సి ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ నేను చెప్తున్నా చూడండి వన్ మీ హార్ట్ మైండ్ దాని మీద ఉండాలి మైండ్ అంటే మీ వివేచన చేసే బుద్ధి బుద్ధిశక్తి హార్ట్ అంటే ప్రేమ యువర్ లవ్ అండ్ యువర్ ఇంటలెక్ట్ ఆ రెండు కూడా దాని మీదే ఉండాలి చాలా సాధారణంగా మనం ఎలా ఉంటాం దేని మీద బుద్ధి పెట్టాలో దాని మీద లవ్ ఉండదు దేని మీద లవ్ ఉంటుందో అక్కడ బుద్ధిని పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయనుకోండి వాడు బుద్ధిని దేని మీద పెట్టాలి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు రీసెర్చ్ మీద బుద్ధి పెట్టాలి ఆ రీసెర్చ్ మీద బుద్ధి పెట్టే ప్రయత్నం చేస్తాడు కానీ వాడి లవ్ దాని మీద ఉండదు లవ్ దేని మీద ఉంటుంది బయటికి వెళ్ళిపోయి సాయంకాలం ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఏదో సినిమాకి వెళ్ళాలనో భార్యతో కలిసి షికారుకో లేకపోతే ఫ్యాషన్ షోకు వెళ్ళాలనో దాని మీద ఉంటుంది లవ్ అక్కడ బుద్ధి ఏం అక్కడ వీడి బుద్ధికి అక్కడ ఏమీ స పర్పస్ ఏమీ లేదు ఈ ఫ్యాషన్లో బుద్ధి ఏం పెడతారు బుద్ధి పెట్టారంటే దాని అలా అక్కడికక్కడ దాన్ని అలా విడిచిపెట్టి బయటపడాలి అంతే కదా బుద్ధే బుద్ధిని ఉపయోగిస్తే ఈ భోగ ప్రపంచంలో మీరు నిలబడగలుగుతారా అసలు మీరు ఏ వివేక జ్ఞానాన్ని ఉపయోగించకుండా కళ్ళకు గంటలు కట్టేసుకుని తను తాను ఆత్మవంచన చేసుకుని వెళ్ళాలి అక్కడికి వెళ్తే బాగుంది బాగుందని మనం కూడా ఓరు అక్కడ అలా చేస్తే అక్కడ మీరు ఫిట్ కాగలుగుతారు కానీ లేకపోతే బుద్ధి వివేక బుద్ధి గలవాడు దాంట్లో ఫిట్ అవ్వగలడా అర ఫిట్ కాలేదు అంటే ఆరా నిమిషం పుట్టుకాలే ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోండి ఒకసారి మా ఆశ్రమ వాళ్ళు డిన్నర్ అని పెట్టారు అక్కడ సరే డిన్నర్ ఇంకా ఆవేళ కిచెన్ లో ఉండడం మానేసారు మనకు రావాలంటే ఏదో ఏదో బ్రెడ్ ముక్క ఏదో తిని ఉండొచ్చు ఎందుకు మనం ప్రారంభం బాగులేకపోతే దాంట్లో పడ్డాం మళ్ళీ ఒకప్పుడు ప్రారంభాహీనంగా పోతుంది అక్కడ అరగంట ముప్పో గంట వాడు సెర్వ్ చేస్తూ ఉన్నాం మనం తింటూ ఉన్నాం దీంట్లో ఎందుకు పడ్డాం రా మహా దో దుఃఖాన్ని కలిగింది ఏమీ ఆనందం కలగలేదు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు కేరింతాలు కొడుతో లూజ్ టాక్ అలా చాలా లూజ్గా ఏదో పిచ్చి పిచ్చి పబ్బులు కొట్టుకుంటా ఇది బాగుంది అది బాగుందంట జోకులు వేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ తింటూ వాడు చేసింది సర్వే చేసింది ఇది వద్దని అది అది కాదని ఇది నీకు రవ్వోశ నాకు మసాలా దోశ అంటే ఏదో ఇలా ఇది కాదని అది ఇలా ఇది న్యూషన్స్ ఆ న్యూషన్స్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చుంటే నలభై గంటలు కూర్చుంది అంట బుద్ధిని ఏం పెడతారు వాళ్ళండి చోట బుద్ధికి ఏమైనా స్థానం ఉందా కాబట్టి కొన్ని చోట్ల బుద్ధి ఉంటే ప్రేమ ఉండదు ఇంకో కొన్ని చోట్ల ప్రేమ ఉంటే బుద్ధి ఉండదు అలాంటి డైకాసమీలో మనం పడకూడదు ఎక్కడ బుద్ధి ఉందో అక్కడ ప్రేమ ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ బుద్ధి ద హార్ట్ అండ్ మైండ్ రెండూ దాని మీదే ఉండాలి మీరు ఎప్పుడైనా బిజినెస్ మ్యాన్ చూశాడా వాడి యుక్తంతా బిజినెస్ మీద ఉంటుంది వాడి ప్రేమంతా బిజినెస్ మీద ఉంటుంది ముందే మాట బాధ్యత ఉంటాడు ఐ లవ్ యూ అని ఆవిడతో అంతా ఉంటాడు ఆవిడ అనుకుంటున్నాడు వీడు డబ్బంతో తీసుకొచ్చి ఇస్తున్నాడు కదా అది చేతి వీడు లవ్ చేస్తున్నాడేమో అని ఆవిడ అనుకున్నాడు ఇంకా పిల్లలు నయం అయ్యూ అన్నా ఓకే డైట్ అంటారు వాళ్ళు దేమో సో మనకే తెలియదు వాటించి తత్తు ఈ లవ్ అన్నది మనకే తెలియదు భ్రమ డబ్బుని ప్రేమిస్తున్నామా భోగాన్ని ప్రేమిస్తున్నామా మనిషిని ప్రేమిస్తున్నామా ఏమిటో తెలియదు వీడు కట్నం పుచ్చుకుని పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళాడండి టేక్ గట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆవిడలో వీడు దేన్ని ప్రేమిస్తున్నాడు ఆవిడ ఒక మనిషిగా ప్రేమిస్తున్నాడా లేకపోతే ఆవిడ యొక్క భోగాన్ని ప్రేమిస్తున్నాడా లేకపోతే ఆవిడ తెచ్చిన డబ్బుని ప్రేమిస్తున్నాడా ఎవటో వాడికే తెలియదు అంత కన్ఫ్యూషన్ అయితే ఈ కన్ఫ్యూషను ఈ సపోజ్ టు బి వెరీ నార్మల్ దాన్ని ఎవడు క్వశ్చన్ చేయడు అంటే అందరూ అదే గతానుగతికో లోక లోకం ఒకళ్ళు వెంటబడితే అందరూ దాన్ని వెంట పడిపోతూ కాబట్టి దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డూ కాబట్టి మన ఇంట్లో కూడా మనం కూడా కట్నం గుర్చేసుకుని అమ్మాయిని అందంగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుని హనీమూన్ కు మన పిల్లాడు కూడా వెళ్ళిపోవాలి అంతే ఎందుకంటే అందరూ అలా చేస్తున్నారు మనం అలా చేస్తున్నారు వాట్ ఈజ్ ఇట్ కట్ ఈ కుర్రాడు ఏమిటి ప్రేమిస్తున్నాడు డబ్బున మనిషి నా వాట్ ఈజ్ ఇట్ కట్ హీ లవ్స్ వేరీ ఈజ్ హార్ట్ అండ్ వేరీ ఈజ్ హీస్ మైండ్ ఎవరికి ఏమీ పట్టదు అలా ఉండకూడదు తద్బుద్ధయ తదాత్మాన Your heart and your mind, your intellect and your love, both are devoted to the same reality. Parvata, tan nishtha, nishtha on the way. Kishtha on the way, nishtha on the way, I don't want to say that. And today, a few of you have been asked for a class. I haven't been asked for a class, but I cannot sit in the class. కానీ మధ్యలో వెళ్ళిపోతే మర్యాద ఉండదేమో అని కొంతసేపు కూర్చుంటారు ఇంకా చాలు లేదు పర్వాలేదు అనుకుని వెళ్ళిపోయే వెళ్ళిపోతారు అతి కష్టం మీద క్లాస్ అయ్యే వరకు కూర్చున్నా ఇంకా మళ్ళీ రాదు ఎందుకంటే ఇప్పుడు మీరు కూర్చున్నట్టు ఉంటుంది ఏమీ ఉత్సాహం ఉండదు దాన్ని అలా ఉండకూడదు ఇంకా ఒకసారి చతికి పడ్డామంటే గంటన్నరసేపు దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉంటాం అది సరిపడదు రోజు మొత్తం మీద ఎంత సంసారానికి అవసరమో అంత పనులు త్రిగ్గా చేసేసుకుని మన అధ్యయనానికి మనం దిగువట్ అయిపోతూ ఉంటాం విద్యార్థి అన్నవాడు అలా ఉంటాడు కాబట్టి తన మనకి ఏ అవకాశం వస్తే ఇప్పుడు వాకింగ్కి వెళ్తారు వాకింగ్కి వెళ్ళినప్పుడు నిష్ఠ ఆత్మనిష్ట వాచ్నెస్లో మీకు ఆ సాక్షిభావాన్ని అభ్యాసం చేస్తే ఆత్మనిష్ట వస్తుంది తర్వాత భోజనం చేస్తూ ఉంటారు భోజనం చేసేప్పుడు మౌనాన్ని పాటిస్తూ ఆ తినేటువంటి బి విత్ ది యాక్షన్ మీరు ఏ యాక్షన్ చేస్తే జస్ట్ బి విత్ ఇట్ మనం భోజనం చేసేప్పుడు ఎలా చేస్తాం చేతులు అన్నాన్ని తీసి నోట్లో పెడుతూ ఉంటాయి నాలుగు పళ్ళు నవ్వుతే నాలుగు రుచి వస్తుంది కడుపు ఏమో రిసీవ్ చేసుకుంటుంది మనం ఇంకా ఎక్కడో ఉంటాం విఆర్ నాట్ విత్ ది ఎంటైర్ యాక్షన్ వి ఆర్ నాట్ విత్ ఇట్ మనం ఎప్పుడు జనరల్గా భోజనంతో ఎప్పుడు ఉంటామంటే ఐటెం నుంచి ఐటెం చేంజ్ ఓవర్లో ఓ అర సెకండ్ ఓ పది సెకండ్లో దాంతో ఉంటాం పప్పు అయిపోయిందా ఆ పప్పు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏమిటి సో యూఆర్ విత్ ఇట్ కోరా. మళ్ళీ కూర కలిపేసిన తర్వాత యూఆర్ హెల్స్ ల్యాప్ మళ్ళీ తారిపోతుంది మనస్సు ఎక్కడో తిరిగి తిరిగి కూర అయిపోతుంది ఈ లోపల మళ్ళీ కమ్ బ్యాక్ అండ్ బీ విత్ ఇట్ ఫర్ అనదర్ థర్టీ సెకండ్స్ సాంబార్ తీసుకురా మళ్ళీ టెన్ సెకండ్స్ దానితో ఉండవు మళ్ళీ ఎక్కడితో అయిపోతా అలా ఉండకూడదు ఇలా ఉండాలంటే యూఆర్ విత్ ఇట్ అండ్ టైప్లైజ్ సింగిల్ టాస్క్ నో మల్టీ టాస్క్ Single task, you are with it How the taste buds are responding? What is the taste? What is the food? How the whole machine ఈస్ ది టేస్ట్ వాట్ ఈస్ What is the response? Just be watchful. రియాక్ట్ అవుతుంది వాట్ ఈస్ ది రెస్పాన్స్ జస్ట్ బి వాచ్ అప్పుడు మీకు సత్యం అర్థం అవుతుంది ఏంటంటే దేవ్ ఈజ్ ఈశ్వరాస్ In that level that is the truth. వాడు దాన్ని తపస్సు చేసి తెలుసుకున్నాడు సతపోతప్యత సతపస్త అన్నం బ్రహ్మేటి వియజానాథ్ తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసం జనం అసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనతో పాటు ఎక్కడూ ఉంటాయి ఎప్పుడైనా మనస్సు పెడతారో వాటి మీద వాటి దాన్ని అవి ఉంటాయి మన దాన్ని అవ్వంట ప్రాణో బ్రహ్మేటి వ్యజానాత్ వాడు ప్రాణమే బ్రహ్మను తెలుసుకున్నాడు వాడు ఎలా తెలుసుకున్నాడు తపస్సు చేశాడు తపస్సు అంటే ఏమిటి ఉచ్స నిశ్వాసం లేదు మనస్సు దేర్ ఆర్ సీక్రెట్స్ హియర్ ది సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ ఆర్ హియర్ ఆ లైఫ్ యొక్క సీక్రెట్స్ ఎక్కడ ఉన్నాయి అదే బ్రహ్మ మనం బ్రహ్మైతే వ్యజానాథ్ మనస్సును అబ్జర్వ్ మనస్సును పరిశోధతం మైండ్ యొక్క మూమెంట్ని వాచ్ చేసుకోవాలి ఎస్ ఇన్ దిస్ వెరీస్ ది బ్రహ్మ ఆ రకంగా ఆత్మజ్ఞానము అనే దాని మీద పూర్ణమైన నిష్టని కలిగి ఉంట తత్పరాయణ మనం పొందదగిన లక్ష్యమేమిటి ఆత్మజ్ఞానము మోక్షమే కాంట్రడిక్షన్ ఉండకూడదు మళ్ళా మళ్ళీ స్వర్గమని ధనమని భోగాలని మోక్షమని అన్నీ జనాలు రావణింగుడికి అసలు చెప్తూ ఉంటారు సరస్వతీదేవి కనపడి ఇది పెరుగు ఇది పాలు ఇదేమో జ్ఞానం ఇది ధనం నీకేది కావాలి అంటే ఆవిడికంటే తెలివైన వాడికి అది అది కథ ఆవిడ పాపం అమాయకురాడు సరస్వతిదే అమాయకురా ఈయన చాలా స్మార్ట్ కానీ వెంటనే ఇది ఇది తాగేసుకుని ఆవిడ తత్తర చూస్తూ ఉండగానే ఇది అదే రాజ తాగేశాడు తాగేస్తే ఏమయ్య ఇలా ఇందుకు చేసే నాకు జ్ఞానం కావాలి ధనం కావాలి అంచేతం కానీ నొండూ తాగేసాను ఒకటే తగ్గున్నాను కదా రెండు ఎందుకు తగేశావు నాకు రెండు కావాలని చేత రెండు తగేస్తాను నువ్వు నేను చెప్పినట్టు కాకుండా నన్ను భ్రమబట్టి ఇలా చేసేవు కనుక నువ్వు వికటకెల్లు అయిపోవాలని షతి ఏమిటో అంతా పిచ్చి ఎన్నో పిచ్చి ఏదో కథ ఇది పిల్లలకి చెప్పడానికి వినడానికి బానే ఉంటుంది ఐ ఐ డోంట్ డెనై అలాగే మనం జీవితంలో ఇటు ధనం ఇటు భోగాలు ఇటు సంసారం ఇటు ఆత్మజ్ఞానం ఇవన్నీ కలిపి కట్టకట్టు పట్టకుపోతామని ఇది అతి తెలివితే వర్కౌట్స్ కావు కాబట్టి అలాగే కాదది అది భ్రమ ఇటు సంసారంలో కొంత లాభం ఉంది ఇటు మోక్షంలో ఇంకో కొంత లాభం ఉంది ఈ లాభం గుర్చేసుకుందాం ఈ లాభం గుర్తిస్తుందాం తెనాల బ్రాహ్మణం కూడా అలా చేశాడు ఇదంతా ఓ పెద్ద భ్రమ డెన్ వర్క్ లైక్ దాట్ ఇక్కడ ఏ లాభం లేదు అంత లాభం ఇక్కడే ఉంది నువ్వు ఇటువైపు కొంతసేపు చూస్తే నీకు ఇదిపోతుంది అదిపోయి ఉభయభ్రష్టత్వం సిద్ధిస్తుంది పైగా నాకు తెలుసుననే ఒక భ్రమ కూడా నిధులు ఉంటుంది అయిన ఇప్పుడు పుస్తకాలు చదివడం వల్ల కొంత టెర్మినాలజీని పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐ నో అనే ఒక పిక్యూలర్ బిలీఫ్ వీళ్ళు సెట్ అవుతుంది అదొక పిక్యూలర్ బిలీఫ్ ఒకటి సెట్ అవుతుంది ఒకసారి ఆ పిక్యూలర్ బిలీఫ్ సెట్ అయిందంటే దాని నుంచి వాడు బయటపడి మళ్ళీ ఆత్మతత్వాన్ని అరసే తెలుసుకునే ప్రయత్నం చేయటానికి మళ్ళీ మహాపుణ్యం ఏదో చేసి అప్పుడే బయటపడగలుగుతాడు లేకపోతే ఏమొస్తుంది మనకి తెలుసునోనే ఒక బిలీఫ్లో బతికేస్తూ ఉంటాడు ఏమీ తెలియదు ఈ నోస్ ఏ ఫ్యూ వర్డ్స్ దట్స్ ఆల్ కాబట్టి అలా ఉండకూడదు తత్పరాయణ సంసారం వైపు పెడముఖం పెట్టి సంసారంలో ఎంతవసరమో అంతే దానికి ఇవ్వాల్సిన స్టేట వాల్యూ దానికి ఇచ్చేయటం మన పని మనం చూసుకోవచ్చు ది ఎక్స్టెంట్ యూ టు డూ ఇచ్చేయడం మళ్ళీ మన నిష్టలో మనం ఉండాలి అలాగా ఇన్ సైలెన్స్ ఏకాంతంలో వివిధ దేశ సేవిత్వం ఏకాంతంలో ఉండాలి అధ్యయనం చేయాలి ధ్యానం చేయాలి మననం చేసుకోవాలి సత్సంగం చేయాలి క్లాస్ అటెండ్ చేయాలి చేస్తూ టోటల్గా దానికి డివోట్ అయిపోతే అప్పుడు జ్ఞాన నిర్ధూత కల్మష ఆ స్థితి నిర్మాణం అవుతుంది అప్పుడు అపునరావృతి మళ్ళీ ఆ జ్ఞానం పోవడం మళ్ళీ సంసార బంధం కలగడం కాని మళ్లీ సుఖదుఖాల ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం కాని మళ్లీ పునర్జన్మ మళ్ళీ దుఃఖము ఇవన్నీ ఏమీ ఉండవు వాడు మోక్షాన్ని పొంది ఆ పరమాత్మలో విలీనమైపోయి అలా ఉండిపోతాడు ఈ భాష్యం మళ్ళీ క్లాస్లో సమస్య చెప్తాం ఓం పూర్ణముదూర్ణమి పూర్ణపూర్ణముదశమాదా పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుగ్రో నమ హరి ఓం నమస్త శ్రీకృష్ణానమస్తే ఇది ఆఫ్ ఓకే ఇది స్టాఫ్ బోర్